ఇక్కడ మనం చూస్తున్నాం తిమోతికి రాసిన మొదటి పత్రిక రెండో అధ్యాయంలో చూస్తున్నాం మనం చూడండి మనము సంపూర్ణ భక్తి యో మాన్యత కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తం అంటే మనం సంపూర్ణమైన భక్తి కలిగి నెమ్మదిగాను సుఖముగాను జీవించాలంటే అన్నిటికంటే ముఖ్యంగా ఇది ఈ జీవించే విధానం కంటే అన్నిటికంటే ముఖ్యంగా ఎందుకు చెప్పి ముఖ్యంగా ఎందుకు చెప్పినంటే మనుషులందరి కొరకు రాజులు కొరకొను అధికారుల కొరకొను విజ్ఞాపన ప్రార్థనలు చేయాలా అని చెప్తున్నా అక్కడ కృతజ్ఞతాస్థుతులు చెల్లించవల చేయవలనని హెచ్చరించుతున్నానంటే ఇది ఒక హెచ్చరికం మనకి ఈ చివరి కాలంలో మనము ఈ లోకంలో ఒక పని కొరకు దేవుడు తీసుకొచ్చిండు కానీ ఆ పని మనం కొనసాగించుకోవాలంటే ఎన్నో ఆటంకాలు వస్తూ మనకి కానీ అవి మనుషుల ద్వారా వస్తూ ఎందుకంటే వాడు ఆ వాడు అంచరు లాగా వాళ్ళు మలుచుకొని మనమే ఈరోధంగా వస్తూ ఉంటాడు కానీ మనం చూడండి మనకు సుఖము నెమ్మది ఎక్కడ కూడా ఉండదు కదా మనకి ప్రతి దశలో మనకి కష్టమ కష్టాలు వస్తూ ఉంటాయి ఒక దశలో దేవుడు మనకు అన్నింటిలో కూడా సమాధానం ఇస్తూ ఉంటాడు కానీ ఇక్కడ వాక్యం ఏం చెప్తానంటే అన్నిటికంటే ముఖ్యంగా మనుషుల కొరకు రాజుల కొరకు విజ్ఞాపనలు చేయాలా అని చెప్తున్న వాక్యం అక్కడ అంటే ఎందుకు చెప్తున్నంటే వాళ్ళకి ఈ లోకంలో నెమ్మది సుఖము ఉండదు ఈ లోకంలో నెమ్మది సుఖము వాళ్ళకు ఉండదు వాళ్ళకి నెమ్మది సుఖం లేదు కాబట్టి కాబట్టి మనకున్న మనకు కూడా లేదు కదా అంటే ఇది ఎట్లా అర్థం చేసుకుంటామంటే ఈ లోకంలో కూడా ఎక్కడు కూడా నెమ్మది లేదు సమాధానం లేదు ఏది కూడా లేదు కానీ అందుకోసము ఈ లోకంలో దేవుడు మనల్ని పెట్టిండు సమాధానం ప్రభులో ఉన్నప్పుడే సమాధానం ప్రభులో ఉన్నప్పుడే సమాధానం కానీ సమాధానము ఎప్పుడు వస్తుందంటే ఏస్తు ప్రభులు ఉంటేనే సమాధానం వస్తుంది కాబట్టి ఈ లోకంలో సమాధానం లేదు ప్రభులో ఉన్న వాళ్ళకే సమాధానం ఉండదని కానీ వాళ్ళందరి కోసం మనం ప్రార్థించాలని చెప్తున్నాం అక్కడ ఎందుకంటే మనుషులందరూ నశించిపోతున్నారు ఎంత ఎట్లా నశించిపోతున్నారంటే వాళ్ళు పాపంలో ఉండి వాళ్ళలే వాళ్ళ రీతిగా నశించిపోతున్నారు కానీ వాళ్ళ కోసం విజ్ఞాపన చేసే లేరు అని చెప్తున్నారు అక్కడ కాబట్టి మనం సుఖముగా ఉంటారంటే ఒక విధంగా అర్థం చేసుకోవాలా నువ్వు ప్రభులో సంపూర్ణంగా నువ్వు ఆయన పనిని నెరవేర్చే వాళ్ళు ఎప్పుడస సంతోషం మనకి ఆయన చిత్తాన్ని నెరవేర్చినప్పుడే మన సంతోషం ఉంటుంది మనకు సమాధానం ఉంటుంది మనం ఈ లోకంలో ఎందుకు దేవుడు పెట్టి అని ఒక అర్థం మనకు ఉంటుంది అన్నట్టు అంటే నేను ఈ లోకంలో నన్ను ఆయన తీసుకొచ్చిండు ఒక పని కొరకు అది నేను చేస్తున్నాను అది కష్టమైన పర్లేదు ఏమన్నా పర్లేదు అయినాగా నేను చేస్తున్నా అనేక తృప్తి మనకు సమాధానం మనకు చూడండి అయితే అది ఎందుకు దేవుడు మనకు అది ఇస్తుందంటే ఈ లోకంలో ఒక పని కొరకు దేవుడు మనల్ని తీసుకొచ్చిండు మనుషులందరూ కొరు రక్షింపబడాలని మన ప్రభు ఈ లోకంలోకి ఎందుకు వచ్చిండు చూడండి మనం కూడా ఈ లోకంలోకి ఎందుకు పంపబడ్డం అంటే మనుషులందరూ రక్షణ పొందాలని చూడండి వాళ్ళందరూ కూడా రాజుల కొరకు ఈ లోపల ఉన్న వ్యవస్థ కొరకు మనం ప్రార్థనలు యోచనలు చేయాలంట విజ్ఞాపనం ప్రార్థన చేయాల దేవుని సన్నిధిలో చూడండి ఎందుకంటే ఈ విజ్ఞాపన ప్రార్థన చాలా ప్రాముఖ్యమైంది ఈ ప్రార్థన చేస్తే ఎంతో మంది రక్షణకు వస్తారంట చూడండి ఎందుకంటే ఇక్కడున్న రాశాను చూడండి కృతజ్ఞతాస్థితులు చెల్లించవాలని హెచ్చరిస్తున్నాను అంటే ఇది మంచిదియు మన రక్షకుడు దేవుని దృష్టికి అనుకూలమైనది ఇది చాలా దేవుని దృష్టి చాలా అనుకూలమైందంట మంచిదంట ఇది కాబట్టి ఇది మనం చెయ్యాలా చూడండి ఇది మనం చెయ్యాలా ఈ లోకంలో చూడండి మన వ్యక్తిగత ప్రార్థనలు కానీ మన సంఘంలో కానీ ఎక్కడన్నా ఈ ప్రార్థనలు చేస్తే ఈ లోకం అంతా కూడా మారుమనిస్ పొందేడుది సంఘాలన్నీ ఇదే ప్రార్థన చేస్తే అందరి ప్రార్థన చేస్తే విజ్ఞాపనలు చేస్తే ఎప్పుడో ఈ దేశం రక్షణ పొందేది ఇది దేవుని దృష్టికి అనుకూలమైందంట మంచిదంట ఆయన దృష్టికి ఎంతో విలువగలదంట చూడండి అది అనుకూలమైందంట ఎందుకంటే ఆయన మనుషులందరూ రక్షణ పొంది ప్రభు ఒక ఆశ చూడండి మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గుచ్చిన అనుభవ జ్ఞానం గలవారే ఉండవాలని ఇచ్చయించుతున్నారంటే ఆశ చూడండి మనుషులందరూ రక్షణ పొంది సత్యం గురించి అనుభవ జ్ఞానం గలవారే కావాలంటే మరి ఏం చేయాల చూడండి ఏం చేయాలా వాళ్ళకి రక్షణ పొందాలంటే దేవుని సత్యము గుర్చిన అనుభవ జ్ఞానం అంటే సత్యము దాని గుచ్చిన అనుభవ జ్ఞానం ఉండదు సత్యం తెలుసుకునే సరిపోదు ఏంది సత్యం అన్నప్పుడు దానికి సంబంధించిన అనుభవ జ్ఞానం అది ఉండాలని ఆయన ఇచ్చిస్తున్నట్టు మనుషులకి అది ఉంటే కానీ ప్రభును మనం చూపించిన మనుషులకి ఏ స్ప్రభ నమ్ముకుంటే సరిపోదు ఆయనను గుచ్చిన ఆయన గుచ్చిన అవగాహన ఆయన దైవత్వం ఆయన సర్వ సంపూర్ణత అంతా మనం తెలుసుకోవాలా ఆయన సత్య స్వరూపిన దేవుడు అని తెలుసుకొని ఏం ఉండాలని ప్రార్థించమన్నాడు అందరూ మనుషులు అట్లా ఉండాలని ప్రార్థించమన్నాడు ఎందుకంటే ఈరోజు మనుషులు అట్లా లేరు ఈరోజు మనుషులు ఆ రీతిగా లేరు ఎందుకంటే వాళ్ళ స్వార్థంతో వాళ్ళ జీవితాలతోని వాళ్ళేనే జీవిస్తున్నారు నేను నా అని చెప్పి వాళ్ళు ఆ రీతేనే ఉన్నారు కానీ బయట ప్రపంచంలో మనం పోయి చూస్తే మీకు అర్థమవుతుంది మనుషులు ఎట్లా జీవిస్తున్నారని స్వార్థంతోనే జీవిస్తున్నారు మనుషులు కానీ వాళ్ళ గురించి మనం తీరుఫలం కానీ దేవుని వాక్యం ఏం చెప్తుంది మనుషులంతా రక్షణ పొందాలని ఎవరు చెప్తున్నది సంఘానికి చెప్తున్నాడు కానీ ఈరోజు సంఘము ఆ రీతిగా ఉందా సంఘము ఆ రీతిగా ఉంటే మనుషులంతరూ రక్షణ పొందేవాళ్ళు అనుభవం గురించిన జ్ఞానం తెలియని వాళ్ళు ఉన్నారు చాలా మంది కానీ వాళ్ళు తెలుసుకోవాలని దేవుడు తిమోతికి చెప్తున్నాడు పౌలు తిమోతికి చెప్తున్నాడు అక్కడ ఆయన ఆశ చెప్తున్నాడు మనుషులంతా రక్షణ పొంది సత్యం గురించి అనుభవ జ్ఞానం ఉండవాలని ఇచ్చయిస్తున్నాడు చూడండి దేవుడు నరునికి దేవునికి ననునికి మధ్యవర్తి ఒక్కడే ఆయనే ఏ సుకురిస్తున్న నరుడు ఏసుక్రవే మనకు మధ్యవర్తి కాబట్టి ఆయన మధ్యవర్తి లాగు ఉండి మనం మనం ఆయన మాట్లాడుతున్నాడు మనతోంది కాబట్టి ఆత్మీయ దశలో మనం అర్థం చేసుకుంటే దేవుడు ఈ లోకంలో మధ్యవర్తిలాగా నిన్ను పెట్టిండు ఈ లోకంలో చూడండి మోసను మధ్యవర్తి లాగా పెట్టుకున్నాడు దేవుడు ఈ రోజు నిన్ను నన్ను కూడా ఒక మధ్యవర్తిలాగా పెట్టుకుండు మోసను మధ్యవర్తిలాగా పెట్టి ఐగుతు దేశాల నుంచి ఇస్రాయల్ ప్రజల్ని ఆరు లక్షల మంది జనాలు నడిపించండు బాణీసత్త నుంచి నడిపించండు ఈ రోజు దేవునికి దేవునికి మధ్యవర్తిలాగా ప్రభుని పెట్టి నీ లోకంలో ఆయనకు ప్రతినిధిగా ఉన్నాం ఈ లోకంలో మనం కాబట్టి రాజుల కొరకు అందరి కోసం మనం ప్రార్థనలు చేయాలా చూడండి అందరూ రక్షణ పొందాలా అందరూ ప్రభు ఏ సత్యం గుర్చిన అనుభవ జ్ఞానం పొందాలా తెలుసుకుంటే కాదు ఏ నమ్ముకుంటే కాదు ఆయన సత్యం గుర్చిన అనుభవ జ్ఞానం పొందాలని ప్రయాసపడాలి ఇక్కడి మనం ఇక్కడి నుంచి మనం ప్రయాసం ఏం తెలుసా మనుషులు సత్యం గ్రహించాలా సత్యం అనేది ఏంటంటే మనుషుని స్వతంత్రంగా చేస్తుంది కాబట్టి రక్షింపబడ్డ వాళ్ళు అంతవరకే ఉంటారు కానీ దేవుని యొక్క సత్యంలో దేవుని వాక్యంలో బలపడి ఆయన రుచిన అనుభవ జ్ఞానం పొందుకునే స్థితిలో లేరు ఈ రోజు అందుకు పాస్టర్స్ పేలైపోతున్నారు అందుకు మనుషులు శోధనలో పడిపోతున్నారు వాక్యములో బలపడలేక శోధనలు వచ్చినా చెలించిపోతున్నారు చూడండి సెల్ఫ్ కంట్రోల్ లేక మనుషులు ఆ రీతిగా జీవిస్తా ఉన్నారు ఎందుకంటే వాళ్ళు ఆ రీతిగా లేరు కానీ అందుకోసం మనం కాయాసడాలా దేవునికి ఆశ అది అని చెప్తున్నారు ఈ రోజు నీ నీ ఆశ నా ఆశ కూడా అట్లా ఉండాలా అందరూ రక్షింపబడాలని ఒక మధ్యవర్తిలాగా దేవుడు నేను పెట్టిండు చూడండి ఏడో వచ్చిన చూడండి ఈ సాక్ష్యం ఇచ్చుటకై ఆరో వచ్చిన చూడండి ఈ అందరి కొరకు విమోచన క్రయధనముగా తను తానే సమర్పించను ఈ ప్రణాళిక కోసము దేవుడు తన్ను తానే సమర్పించుకున్నాడు తను తాను రిక్తునిగా చేసుకొని ఆయన మన పాప నిమిత్తమై ఆయన ఈ లోకానికి వచ్చి తన్ను తానే రిక్తుని చేసుకుని ఎంటి చేసుకున్నాడు ఆయన ఎంటీ చేసుకొని తన జీవితాన్ని త్యాగం చేశాడు అనేపిల కొరకు పాపంలో ఉన్న వాళ్ళందరి కోసము తన జీవితాన్ని త్యాగం చేసి తన ప్రాణాన్ని ఇచ్చి తన రక్తం ఇచ్చి అనేకుల్ని పాపపు జీవితం నుంచే బడి కాబట్టి ఈ రోజు అలాంటి త్యాగబలితమైన సేవ మనం చేయగలమా మన జీవితాన్ని సంపూర్ణంగా సమర్పించుకొని చూడండి ఒక కొవ్వొత్తు ఉంటది అది వెలిగిస్తే అది అనేక వెలుగులాగా ఉంటుంది అది దాని కాలం అది వెలుగుతూనే ఉంటది అది కానీ అది చివరికి అనేకులు వెలిగించి తన కాలం ముగించుకుంటది దీపం ఆ రీతిగానే ఆ కొవ్వుతి ఆ వెలుగుని ఎంతగా వెదజలుతుంది చూడండి దేవుడి నిండి కూడా ఇం నన్ను కూడా ఆ రీతిని పెట్టిడు కదా ఆయన తను తను రిక్తులుగా చేసుకుని తన ప్రాణాన్ని రయధనముగా పెడితే ఈ రోజు మనం అంతగా త్యాగం చేసుకుంటాం మన జీవితాల్ని సుఖానుభవంలో కంఫర్ట్బుల్ లైఫ్ లో మనం ఉంటున్నాం కానీ చూడండి ఆయన ఏ రీతిగా సేవ చేసిండో ఏ రీతిగా మన కోసం ప్రయాస అదే ప్రయాసము మనుషులందరి మనం ప్రయాస మనం పడగలుగుతున్నామా చూడండి ఇది చాలా ముఖ్యమైనది కదా చివరి కాలంలో యుగ సమాప్తిలో మనుషులందరూ రక్షణ పొందాలని ఆయన ఆశ కానీ అనుభవ జ్ఞానం సత్యం గురించి అనుభవ జ్ఞానం మనుషులకు లేదు రక్షణ పడుతున్నారేమో కానీ అనుభవ జ్ఞానం లేదు దాని వల్ల ఏమవుతుందంటే మనుషులు దేవుణ్ణి రుజువు పరచలేకపోతున్నారు ఆయన దైవత్వం తెలుసుకోలేక శోధనలు ఇచ్చినప్పుడు శ్రమలు ఇచ్చినప్పుడు ఆయన సత్యంలో అన్వేషించి వాక్యంలో ఆనందించేది లేకుండా లోకంలో పడిపోయి జీవిస్తూ ఉన్నారు కానీ ఈయన అందరి తన ప్రయా విమోచన క్రయధనంగా తను తాను సమర్పించుకునేను దీని గురించి సాక్షము యుక్త కాలం ముందు ఇవ్వబడేను ఇప్పుడు ఇవ్వాలా మనం ఈ సాక్ష్యము ఆయన చేసిన త్యాగాన్ని ఆయన చేసిన రక్షణ కార్యాన్ని మనం సాక్ష్యం ఇవ్వాల మనుషులకి అందుకోసం పెట్టిన దేవుడి లోకంలో మనల్ని ఆ సాక్ష్యం ఇవ్వాలంటే ప్రాధాన్య జీవితం మనకి ఎంతో అవసరం మనం ఎంతో బలంగా ఉండాలా ఎంత పర్ఫెక్ట్ మనం జీవించాలా చూడండి చూడండి పౌరుల రీతిగా జీవించగల చూడండి ఆయనగా జీవించాల మనం కూడా ఆయన ఏ రీతిగా జీవించిందో మనం ప్రభు ఈ అదే రీతిగా మనం కూడా జీవించాలా అనే విషయం ఇక్కడ చెప్పబడుతుంది చూడండి యుక్త కాలంలో యువపడి యుక్త కాలం అంటే ముఖ్యమైన కాలంలో మంచి సమయంలో ఇది యుక్త కాలం కదా ఇది టైం ఈ టైం కదా ఇది టైం అన్నట్టు కాబట్టి ఈ టైంలో మనం సాక్ష్యం ఇవ్వాల మనసు ఏసు ప్రభు నీ పాపం నీ కోసమే తన ప్రాణాన్ని పెట్టిండు ఇప్పుడు నేను నీ జీవితాన్ని సమర్పించుకో అని నువ్వు ప్రకటించాల మనుషులకి చూడండి మొన్న ఒక ఆశ్చర్యకరమైన కార్యం దేవుడు చేసిండు అక్కడ అందరూ సాయంత్రం పూట ఒక వన్ మంత్ కితో మార్చి చెప్తాను ఒక త్రీ వీక్స్ బ్యాక్ అందరూ సమాన సమయ ఒక అందరూ ఆడవాళ్ళు చాలా మంది వయసులో పెద్దవాళ్ళు కొంత ఎంచు తాల్సిన కొంతమంది జమ అయిపోతే నాకు ఎందుకో ప్రేరేపణ కలిగింది వీళ్ళకి ఎట్లయినా వాకింగ్ చెప్పాలని చూడండి దేవుడు అద్భుత రీతిగా దేవుడు అక్కడ మాట్లాడండి ఆయన మహిమ కదా దేవుని ఆత్మహారీతో నడిపించింది ఒక చిన్న మెసేజ్ ఒక చిన్న వాక్యం నుంచి తీసుకొని వాక్యం చెప్తే వాళ్ళ కళలోకి వెళ్ళి వాళ్ళ పశ్చాత్తాపం వచ్చింది వాళ్ళ హృదయాల మండిని వెంటనే మేము బాక్కిస్త తీసుకుంటూ ఐదు మంది సిద్ధపడ్డాం చూడండి దేవుని కార్యం ఎంత అమోఘమైందో చూడండి యుక్త మనం సాక్ష్యం ఇవ్వాలా మన ప్రభు గురించి సాక్ష్యం ఇవ్వాలా ఆయన మరణించింది లోకంలోకి వచ్చి మన పాపంలో కొరక ఎంతకాలం మీ జీవితాలు మీరు ఆ రీతిగా మీరు నిర్లక్ష్యం చేస్తారు చూడండి నేడనే ఉందా కానీ మీరు రక్షణ పొందండి మీ జీవితాలు ప్రభు సమర్పించుకొని అని రక్షణ సందేశం ప్రకటించి ఎన్నో విషయాలు ప్రభు మాట్లాడిన రోజు కానీ వాళ్ళ జీవితాలు హృదయాలు తెరవబడ్డాయి వాళ్ళ పశ్చాత్తాపం వచ్చింది వాళ్ళ పాపాలు ఒప్పుకున్నారు ప్రార్థన చేసింది మీ బాప్ తీసుకుని రెడీ అయిపోయినారు చూడండి నిన్న నిన్నటి దినం శనివారం రోజు తీసుకున్నారు ఐదు మంది ఉండే ఐదు మంది తీర్మానించుకున్నారు ఇద్దరు ఇద్దరు వ్యక్తులు అందుబాటులో లేరు వాళ్ళు నెక్స్ట్ వీక్ తీసుకుంటా ముగ్గురు వెంటనే బాప్ సంపొంది ఎంత సంతోషం అనిపించింది నాకు చూడండి దేవుని కార్యాలట జరుగుతూ ఉంటి మనం పోతా ఉంటి ఎందుకంటే మనుషులకి సత్యం గురించి అనుభవ జ్ఞానం లేదు ఏ ప్రభు గురించి చెప్తున్నారు అది ఏంది ఆయన మరణం దేనికి సంబంధించిందని విశేదీకరించి చెప్పేవాళ్ళు ఎందుకంటే వాళ్ళకి అనుభవ జ్ఞానం లేదు అందుకు మనుషుల గురించి చెప్పాలని యుక్త కాలం మీరు సాక్ష్యం ఇవ్వాలని పౌరులు చెప్తుంది మన ప్రభు ఈరోజు మనతో మాట్లాడదు అలాంటి సాక్ష్యం మనం ఇవ్వాలా మన ప్రభు గురించిన సాక్ష్యం ఇవ్వాలా అప్పుడే మనుషులకు కనువిప్పు కలిగి అనేకులు ప్రభుత్వం అంత ఆకర్షింపబడతారు చూడండి అయితే చూడండి ఆ రీతికి మనం ఇవ్వాలని చెప్తుంది వాక్యం ఎగడవచ్చిన ఈ సాక్ష్యం నేను ప్రకటించే వాడిని చూడండి పౌరులు తన గురించి చెప్తున్నాడు అక్కడ తిమోతి చెప్తున్నాడు చూడండి తిమోతిని ఎంతగా బలపరుస్తుంది చూడండి పౌలు తన సేవా జీవితంలో అనుభవాన్ని చెప్తున్నాడు ఈ రోజు ఆ అనుభవం మనం కూడా పొందుకోవాలి కదా ఇప్పుడు పౌలు లేడు తిమోతి లేడు ఒకవేళ పౌరున్నాడు అనుకో చూడండి పౌలు దేవుడిలాగా ఉన్నాడు చూడండి దేవుని దేవుని ప్రతినిధి ఉన్నాడు ఈ రోజు కిమోతి లాగా నువ్వు నేను ఉన్నవేమో కానీ దేవుడు మనల్ని ఆ రీతిగా బలపరుస్తున్నామో తన సేవలో అట్లా కూడా మనం అర్థం చేసుకోవచ్చు కదా ఈ సాక్ష్యం ఇచ్చటకై ఏ ఆయన తన అందరి కోసం తను తాను రిక్తునిగా చేస్తున్నాడు మీ పాపం నిమిత్తం ఏ చనిపోయిండు మీ పాపాలు కోసం ఆయన మీ పాపాలు మీ శిక్షణ ఆయన మీ జీవితాన్ని సమర్పించుకోండి అని ఆ సాక్ష్యం ముగ్గుటానికి ఆయన అపోస్తులు గాను ప్రకటించేవాడు కాను కాబట్టి మనం ప్రకటించాల ఎక్కడ అవకాశం తనం ప్రకటించాల వాక్యం నేను ఎక్కడ కూడా సిగ్గుపడ్ను అంత ముందు కొంచెం సిగ్గుపడటం కానీ ఇప్పుడు ఏం సిగ్గులేదు ధైర్యంగా చెప్పిన వాక్యం అన్నిటి కూడా చెప్తాం ప్రేమతో కానీ ఎట్లా చెప్పాలనేది కూడా దేవుని ఆత్మ నడిపిస్తాడు రీతిగా నీకు ఆసక్తి ఉంటే ప్రభు నేను చెప్పాల వాక్యం దేవాన్ని నాకు సాయం చెప్పడం దేవుడు సాయం చేస్తాడు ఆ రీతి చెప్తుండడు పాస్టర్స్ నాతో పాటు వచ్చినారు వాళ్ళు ఆశ్చర్యంగా చూస్తున్నారు అందరూ సువార్త చెప్పండి ఒక్కరు కూడా విడిచిపెట్టలేదు ఆటో డ్రైవర్ మొదలుకొని అందరినీ కానీ వాళ్ళు చెప్పలేకపోతున్నారు ఆ రీతిగా ఎందుకంటే వాళ్ళు సంఘంలోనే చెప్తున్నారు కానీ సిగ్గుపడమంటే వాళ్ళకి చెప్తే వాళ్ళు ఇంటర్వ్యూ అనే ఒక ఆశక విధానం ఉండేవ కానీ నేను చెప్తా ఉంటే వాళ్ళకి ఆశ వచ్చింది వాళ్ళకు కూడా అన్నా మీరు హైదరాబాద్ నుంచి ఎంత దూరం వస్తున్నారు కానీ మేము ఈ చుట్టుపక్కల మేము చెప్పలేకపోతామని మాకు ఎంతగానో వేదనగా ఉందన్న బాధగా ఉందన్న కానీ మేము కూడా చెప్తామన్నా అనేక గ్రామాలకు వెళ్ళి ఖాళీ సమయంలో చర్చ అయిపోయిన తర్వాత మిగతా సమయంలో చెప్తామని చెప్పి వాళ్ళు తీర్మానించుకొని కొన్ని కొన్ని ఊర్లకి వెళ్ళి చెప్తున్నారు వార్త ఐడెంటిఫై చేస్తున్నా ఎక్కడ సో వాళ్ళు గ్యాదర్ చేసుకున్నారు అంటే వాళ్ళ కదిలింపు వచ్చింది వాళ్ళకి చూడండి అదేదో దేవుని కార్యం అట్లా మనం ఆ రీతికి పోతుంటే తెలుసు దేవుడు మనం చూపించిండు మనం ఎక్కడ అడుగుపెడితే దేవుడు ఆ స్థలాన్ని మనం అనుగ్రహిస్తారు అని వాగ్దానం చేసి చూడండి మనం ఏ స్థలంలో అడుగుపెడితే ఎక్కడ పోయి వాక్యం చెప్పినా కానీ మనుషులు స్పందిస్తారు మనుషులు హృదయాలు మండుతాయి మనుషులు హృదయాలు స్వీకరించబట్టి ప్రభుత్వ ఆకర్షింపబడతాయి అలాంటి వాక్శక్తి దేవుడు మనకు అందరికీ ఇచ్చింది కదా కానీ మనం ఎప్పుడు వాడుకుంటున్నాం మనం అది మనం పోవాలా కదా చూడండి ఈ సాక్ష్యం ఇచ్చిన కానీ నేను ప్రకటించేవాను మనం అపోస్తులు గాను అపోస్తులుగా మనం ఒకవేళ అపోస్తులు కాకపోవచ్చు అవి కూడా కానీ ఏదన్నా ఏ రీతి అయితేనే ఆయన గురించిన సాక్ష్యం మనం ఇవ్వాలా చూడండి అపోస్తులు గాను ప్రకటించేవాను విశ్వాస సత్యముల విషయములలో ఇది చాలా ముఖ్య విషయం విశ్వాస సత్య విషయములలో చూడండి విశ్వాసం గురించి నువ్వు ఇంతకాలం ప్రభు నమ్ముకున్నావమ్మా ఎలాంటి విశ్వాసం పెట్టినావమ్మా ప్రభు కొరకు నీకు విశ్వాసం ఎట్లా వచ్చింది ఎవరు అని ప్రశ్నించడం అనుకువనన్నా ఏం చెప్తారు వాళ్ళు నువ్వు దేవుని నమ్ముకుడానికి కారణం ఏంటంటే అడిగితే ఎవరు చెప్పలే నువ్వు ఏ స్పెండ్ ఎందుకు నమ్ముకున్నావంటే ఎవరు చెప్పలే నీకు విశ్వాసం ఎట్లా వచ్చిందంటే ఎవరు చెప్పలే చూడండి మనుషులు సంఘాలు ఈ రోజు ఏ రీతిగా ఉన్నాయండి ఆ రీతిగా లేవాళ్ళు అందుకు దేవుని ఆత్మ ఘోషిస్తుంది మనుషులందరూ రక్షణ పొంది సత్యము గురించి అనుభవ్యాన్ని పొందాలని ఆయన ఎంతగానో ఆశిస్తున్నాడు అప్పుడే కదా ఆయన మహిమపరచబడతాడు అప్పుడే కదా మనుషులందరూ ఆయన తెలుసుకొని సత్యను బహుధైర్యంగా ప్రకటించగలరు లేకుంటే ఏ రీతిగా ప్రకటిస్తారు చెప్పేవారు లేకపోతే ఎట్లా ప్రకటిస్తారు చెప్పండి చెప్పేటోళ్ళు చెప్పనప్పుడు ఏ రీతి కూడా వాళ్ళు తెలుసుకోగలరు ప్రభుని చెప్పేటోళ్లే చూడండి దీపాన్ని తీసుకొయి ఆ మంచు కింద పెడితే వెలుగుని వెలుగు ఎక్కడ అక్కడ మనం మననున్న వెలుగు మనమే కప్పేసుకుంటున్నామా ఆ రీతిగా చెప్పాలంటే చూడండి దేవుడిని నేను వెలుగు పెట్టినప్పుడు నువ్వు వెలుగాల అనేక చోట వెలగాల చీకటి గల చోట వెలగాల ఎక్కడ చీకటి ఉంది ఎక్కడ డార్క్ ప్లేస్ ఉంది అక్కడ చీకటి శక్తులు ఉంటాయి ఆ ప్రాంతాలు నువ్వు అడుగు పెడితే బంధకాల మనుషులు బయటకు వస్తారు వెలుగు దగ్గరికి వస్తే పరిగెత్తుకుంటూ చీకటి శక్తులు పటాపంచలేతాయి అలాంటి అభిషేకం దేవుడు మనకి ఇచ్చింది కదా కానీ అభిషేకం మనము ఎందుకు వాడుకోలేకపోతున్నాం మనం అనేది ఒక నాకు వేదన ఉండే కానీ నా హృదయం మండింది కానీ చూడండి పోతా ఉంటే దేవుడు ఎన్నో అద్భుతాలు చేస్తున్నాడు కదా ఎన్నెన్నో కార్యాలు జరుగుతూ విశేషమైన కార్యాలు జరుగుతున్నాయి ఆయన ఆయన ఊహించని రీతిగా కార్యాలు చేస్తున్నాడు అనేకులు పాష్టాలు సైతము అందరూ కనివిప్పగలుగుతుంది దేవుని వాక్యం తెలుసుకుంటున్నారు వాళ్ళ సేవ ఏంది వాళ్ళ ప్రణాళిక ఏంది దేవుని సేవలో నేను ఒక సేవకుని నా పాత్ర ఏంది అనేది మనుషులు తెలుసుకోగలుగుతున్నారు వాళ్ళు సత్యాన్ని గ్రహించగలుగుతున్నారు వాళ్ళు అది కేవలం ప్రభుత్వ ఎవరు కూడా బయలుపరచగరు కదా మనం పోయినప్పుడు ఆయన ఆ రీతిగా కార్యం కదా చూడండి ఇక్కడ ఉంది వాక్యం విశ్వాస సత్యముల విషయంలో విశ్వాసము సత్యం ఏంది సత్యం విశ్వాసం అంటే ఏంది అనే విషయములలో అన్య జనులకు అంటే అన్య జనులకు విశ్వాసం అంటే తెలియదు సత్యం తెలియదు కానీ అన్య విషయంలో బోధకును గాను నియమింపబడి తిని అంటే ఎవరు నియమించరు ప్రభుత్వపై ఎవరు నియమించరు చూడండి అన్య జనులకు బోధకును గాను విశ్వాస సత్య విషయంలో అన్య సత్యం తెలియదు అన్నిలకు సత్యం తెలీదు కానీ విశ్వాసం గురించి తెలియదు వాళ్ళకి కానీ ఆ విషయంలో నేను బోధకుడుగాను నియమిపబడితే అన్ని జిల్లకు చూడండి అందుకే మనం అన్నిల దగ్గరకి వెళ్ళిను వార్త ఉంటాం అందరి దగ్గర పోతున్న సువార్త ప్రభు ఎక్కడ నడిపిస్తే అక్కడ పోతా ఉంటాం కదా చూడండి నేను సత్యమే చెప్తున్నాను అబద్ధం ఆటలేదు ఆయన గురించి సాక్ష్యం ఇచ్చుకుంటున్నాడు కాబట్టి ఈ రోజు దేవుడు మనకు తో మాట్లాడుతున్నప్పుడు మనం ఆ రీతిగా చెప్పగలమా సత్యమే గురించి అనుభవ లేని వాళ్ళు అందరూ తెలుసుకోవాలని దేవుని ఆశపడుతుంది దేవుని ఇష్టం అది ఆయన ఇష్టం ఆయన చిత్తం కదా ఆయన సంతోష కదా చూడండి ఆయనను సంతోషపెట్టకపోతే మనం ఎంత చేసినా కానీ ఆయన మైమ పరచపోతే ఏ రీతి చేసినా కానీ అర్థమే కదా మనం బ్రతికుండి కూడా భక్తి కలిగి ఆ భక్తి అది సంతోషకరంగా ఆయనను మైమపరచలేకపోతే ఎందుకు మన భక్తి గుండి కూడా మనం మనం నమ్ముకొని కూడా ఏం లాభం చెప్పు ఆయన నామాన్ని ఆయన చిత్తాన్ని నెరవేర్చలేకపోతే మనం ఎందుకు మనం ఉన్నట్టు ఈ లోకంలో చూడండి మనుషుల్లో వేదన సమాధానం లేదు దుఃఖం లేదు ఎంతో వేదంతో ఉంది లోకం అంట కానీ మనుషులు తెలియదు ఆ విధానం కానీ దేవుడు నీకు చూపించండి కానీ నువ్వు దాన్ని చేయాలా అనే విషయం చెప్తున్నా అక్కడ కాబట్టి మనం ఎట్లా ఉండాలనే విషయం చెప్తున్నాం కావున ప్రతి పురుషులను కోపము లేని కోపమును సంచేములు లేని వారై ప్రతి కాబట్టి ఏ స్థలంకు పోయినా పురుషులు కానీ స్త్రీలు కానీ ఎట్లా ఉండాలా కోపము లేని వారై ఉండాలంట సంచాలంటే సొడ్డులు చెప్పేలాగా ఉండద్దు మీద ఈడు వీడి మీద ఉండొచ్చు చెప్పేటట్టు ఉండొద్దు మనం కోపం లేని వారై పవిత్రమైన చేతులు ఎత్తి ప్రార్థన చేయవాలని కోరుచున్నాను అలాలుయ పవిత్రమైన చూడండి చేతులు ఎత్తి అంటే నీ చేతులు పైకెత్తి ను ఆ రీతిగా ప్రార్థించాలా ఈ లోకం కొరకు దేశం కొరకు నీ సంఘం కొరకు నీ వ్యవస్థ కొరకు నీ సేవ కొరకు చూడండి అంతగా ప్రభు మనకి చూడండి ఆ రీతిగా మనల్ని బలపరుస్తున్నాను పౌరు తన సేవా జీవితంలో ఎన్ని అనుభవాలు కలిగినాడో అవన్నీ దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు మనం కూడా అట్లా ఇవ్వగలం సేవ చూడండి మనకు ఎలాంటి విషయంలోగా మనం కోపం ఉండొద్దు కదా సంశయాలు లేని వారే ఎలాంటి సంశయాలు మనం చెప్పొద్దు సోధులు మనం చెప్పద్దు ఏం చెప్పొద్దు మనం పవిత్రమైన చేతులు అయితే అంటే మన హృదయం మన చేతులు కూడా పవిత్రంగా ఉండాలి మొదటి మీద ఎంతం ఇవ్వటానికి నువ్వు చేయి చెప్పడానికి వీలేదు పరిశుద్ధమైన హృదయం కలిగి ప్రార్థన చేసి నెలకు ఉండాలా తర్వాత మరియు స్త్రీలను అనుకువను స్వబుద్ధి గలవారినై ఉండి కాబట్టి స్త్రీలు ఎప్పుడు కూడా అనుకోగలిగి ఉండాలంటే తగ్గించుకొని జీవించాలా తగ్గింపు కలిగి ప్రతి విషయంలో అను అనుకోగలిగి ఉండాల అణుకోవాలా సెల్ఫ్ కంట్రోల్ ఉండాలా మనకి చూడండి స్వబుద్ధి మంచి బుద్ధి కలిగి ఉండాల స్త్రీలు గలవారండి తగు మాత్రము వస్త్రముల చేత కానీ జడలతోను కానీ బంగారంతో కానీ ముత్యములతో కానీ మిగు మిగుల విలువగల పై వస్త్రంతో అలంకరింపు దైవ భక్తి గలవరని చెప్పుకొని స్త్రీలు తగినట్లుగా సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకున్న మనం అలంకరించుకోవాల్సింది క్రియలు ఈ లోకాన్ని కాదు ఈ లోకములను ఎంతగా అలంకరించుకున్న కానీ ఎంత చేసినా కానీ అదొక పై అలంకరణే అది పనికిరాని అలంకరణ కానీ వాక్యం ఏం చెప్తాం తెలుసా దైవభక్తి గల వారి స్త్రీలకు తగినట్టుగా అంటే పాత నిబంధన కాలంలో దైవభక్తి గల స్త్రీలు ఎంతమంది ఉన్నారు కదా దేవుని ప్రవక్తలు ఎంతమంది ఉన్నారు వాళ్ళందరూ తగినట్లు తమ్మును తాము అలంకరించుకున్న వాళ్ళను సత్క్రియల చేత అలంకరించుకుంటే క్రియలను మనం అలంకరించుకోవాలంటే ఇది చాలా బాగుంది కదా వాక్యం దేవుని క్రియలు నువ్వు ఆయన క్రియలు నీలో ఉండాలా నువ్వు అలంకరించుకోవాల్సింది వెండి బంగారం ఈ లోకం విధమైన కాదు నువ్వు బంగారం వేసుకో వెండి వేసుకోదు అది తర్వాత విషయం అది అది నీ ఇష్టమైంది ఉంటే నువ్వు వేసుకో అది కాదు ఆత్మీయమైన సత్యం ఏంటంటే సత్క్రియలు నువ్వు అలంకారంగా చేసుకోవాలంట నీకు అలంకరించవాలంటే దేవుని కార్యాలు దేవుని క్రియలు నీలో ఉంటే ఆ క్రియల చేత నువ్వు దేవుని దృష్టికి ఎంతో విలువలదంట చూడండి అలాంటి జీవితం మనం కలిగి ఉండాల ఈ చివరి కాలంలో అట్లా ఉంటేనే కానీ మన సేవను అట్లా ఉంటేనే గాని మనం ఆ సేవకు అనుగ్రహించుకోలేవు చూడండి ఆ రీతిగా ఇంకొక వాక్య నేను చూసి నేను ముగిస్తా అయితే మనం ఎట్లా ఉండాలా మన సేవా జీవితంలో ఎట్లా ఉండాలా చూడండి మార్కు సువార్త పదహారు అధ్యయం పదిహేను వచ్చిన మీరు మరియు మీరు సర్వలోకమునికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించమన్నాడు కాబట్టి సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించమన్నాడు తర్వాత నమ్మిన వారి చేయమన్నాడు అనేకులు బాపీసాలు చేయమన్నాడు ఎన్నో మన ప్రభు కానీ మనం వెళ్ళాలా అని వాక్యం చెప్తుంది ఆ రీతిగా చూడండి అదే రీతిగా మనుషులు మనం చూసేటప్పుడు ఎట్లా చూస్తున్నాం మనం ఈ రోజు ఈ రోజు మనుషులు పై రూపాన్ని చూస్తారు కానీ దేవుడు హృదయ అంతరంగం దేవుడు నరుడు ఆయన నరుడు నరుడు వేషం చూడడు వాళ్ళ హృదయం చూస్తాడు వాళ్ళ హృదయ అంతరంగం నెట్టుంది చూస్తాడు కాబట్టి ఆయన నమ్ముకున్న మనం కూడా ఏ మనిషిని కూడా శారీరక రీతిగా చూడొద్దు మనం వాడి ఆత్మలోనే చూడాలి ఎందుకంటే వాడు ఒక మనిషియే కదా నీలాగా నీలాగా నీలాగా నాలాగా దేవుడు సృష్టించిన వాడే కానీ వాడిని శరీరీతిగా చూడొద్దు ఆత్మలను చూడాలని చెప్తుంది వాటిని చూడండి రెండో కొరిందలు పత్రిక ఐదో అధ్యాయం పదహారో వచ్చినాలో కావున ఇక మీదట మేము శరీర శరీర రీతిగా ఎవరినైనాను ఎరగము నువ్వు ఎవరిని కూడా శరీరరీతిగా చూడొద్దు నువ్వు శరీరంగా చూడద్దు ఎవరిని కూడా నువ్వు చూడద్దు శరీరంగా ఆత్మలను చూడాలా వాడి ఆత్మను వివేచించాలా వాడి ఆత్మ ఏ స్థితిలో ఉంది వాడు వాడి ఆత్మీయ స్థితి ఎట్లా ఉంది ఘోరంగా ఉందా దేవునికి అంగీకారం ఉందా లేకుంటే ఈ లోకంలో దుష్టుని బంధకలు ఉండడం వాడి ఆత్మను నువ్వు చూడగలగాల వాడి శరీరాన్ని చూస్తే శరీరము పాపపూరితమైంది ఎందుకంటే వాడి శరీరాన్ని కూడా వాడుకుంటాడు దుష్టుడు కానీ వాడు ఆత్మను మటుకు వాడు ముట్టలేడు వాడు చంపలేడు వాడు కాబట్టి వాడు ఆత్మస్థితిను గమనించాల అది నువ్వు నువ్వు చూడగలగాల ఆ రీతిగా కాబట్టి ఏ రీతిగా శరీర రీతిగా చూడడానికి వీలేదని చెప్తున్నా అక్కడ తర్వాత మేము క్రీస్తును ఏ శరీర రీతిగా ఎరిగి ఎరిగి ఉండినను ఇక మీదట ఆయనను ఆయన శరీరంగా చూసినా గాని మేము ఈ లోకంలో చూసినాం కదా ఆయన ఏ స్ప్రమ లోకానికి వచ్చినప్పుడు శరీరధారిగా మన మధ్యలో ఉన్నప్పుడు ఆయన చూసినేవాళ్ళు కానీ అయినా కానీ ఇక మీదట అన అంటే ఇక మీదట ఆయన శరీర రీతిగా అలాగే ఎరుగాము అనడా అంటే ఆత్మలను చూడాల ప్రతి ఒక్కన ఆత్మలను చూడ ఎందుకంటే ఇది ఆత్మీయమైన ప్రపంచం ఇది ఆత్మీయమైన విధానం ఇది క్రైస్తవులకు తెలియదు ఎవరికి కూడా ఏదో ఆచారబద్ధంగా సేవ చేసుకుంటూ పోతారు కానీ ఇది ఆత్మీయమైన ప్రపంచం ప్రతి ఒక్కడు దేవుని ఆత్మ కలిగిన వాడు ఆత్మలోనే జీవించాలా శారీరకంగా కాదు అనేది మనుషులకు తెలియదు అనుభవ జ్ఞానం లేదు అందుకు దేవుడు నీకు నాకు బయలుపరిచినప్పుడు నువ్వు అతను చెప్పాలా మనుషులకు విశీదీకరించి చెప్పాలా ఈ లోకంలో మనుషులు వారి శరీరాన్ని చూస్తున్నారు శరీరం తీసి ఎట్లున్నాడు అని చెప్పి కోపం దేశ వస్తుంది కానీ వాడు ఆత్మను చూస్తలేవు వాడు ఆత్మ ఎట్లా పట్టబడింది ఏ స్థితిలో పట్టబడిందో నువ్వు గ్రహించగలిగితే అన్ని సేవలు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోద్దు అప్పుడు వాడు ప్రేమించగలవు వాళ్ళు శరీరకంగా ఉంటే నువ్వు ప్రేమించలేవు ఇది చెప్తున్న ఇది గ్యారంటీ ఇది హండ్రెడ్ నువ్వు వాడిని శరీరంగా చూస్తే వాడి క్రియలు వాడి శ్రేష్టాలు చూస్తే వాడు వాడు కానీ వాడిని శరీరం చూస్తే నీకు నీకు నీకు వాడి మీద అసహాయం వస్తాయి కానీ నువ్వు వాడి ఆత్మను చూడాలా వాడి వాడు ఈ రీతిగా తయారు ఏంది కారణం అయితే వాడి ఆత్మను చూస్తే అప్పుడు నీకు అర్థమవుతుంది ఏ స్థితిలో ఉన్నాడని అప్పుడు వాడు వాడి స్థితిని బట్టి నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు వాడి బంధకాలను విడిపిస్తే ఆ ఆత్మ కాపాడబడుతుంది అందుకు నువ్వు ఆత్మని ప్రతిసారి శరీరాన్ని చూడొద్దు మనుషుల బలమైన శరీరాన్ని చూస్తారు వీడింతేజ్ పొదిలిపెట్టి వెళ్ళిపోతావు తప్పది వాక్యం అంటే చెప్తలేదు మనకి చూడండి కాబట్టి పత్తి దశలో మన జాగ్రత్త ఎందుకంటే కాగా చూడండి ఎవరైనాను క్రీస్తు ఏసునందు ఉన్న వేడాల వాడు నూతన సృష్టి పాతవి గతించే ఇదిగో సమస్త పాత జీవితం పాపక జీవితం అంతా గతించుకోవాల్సిందే చెప్పాలా మనుషులకు ఈ రీతిగా నీ పాప జీవితం గతించుకోవాలా నూతన సృష్టిగా మారాలంటే నీ జీవితం సంపూర్ణగా మారాలంటే ఏసు ప్రభు ద్వారానే అది సాధ్యం నువ్వు ఏసు ప్రభునందు నువ్వు నూతన సృష్టిగా మార్చబడతావు నీ జీవితం మార్పులు చెప్పాలా మనుషులకు విశుద్ధీకరించి ఆ రీతిగా చూడండి ఆ రీతికి చెప్తే కానీ మనం చేయలే మనుషులు ఎందుకంటే మనుషులు సమాధాన పరచాలా దేవునితోటి ఆయనతో సమాధాన పరచాలా మనం ప్రతి మనం సమాధాన ఏ రీతిగా దేవుడు మనకి ఎలాంటి పరిచర్ ఇచ్చేడు కదా అందుకు మనం ప్రతి ఒక్కరితో సమాధాన వాడు ఎంత శత్రుగత్వం ఉన్నా కానీ మనం సమాధాన పడాలా చూడండి అందుకే కొరింది రెండో పత్రిక ఐదు ఎనిమిది లేని చెప్పంటే సమస్త దేవుని వలనైనవి ఆయన మనల్ని క్రీస్తు ద్వారా తనతో సమాధాన పరుచుకొని ఆ సమాధాన పరుచు పరిచర్యను మాకు అనుగ్రహించను అలా లుయ్యా చూడండి మనం సమస్తము దేవుని వల్ల అయింది దేవుని వల్లే కావాలా పత్తిది లోకంలో ప్రభు వల్లే ఆయన మనల్ని క్రీస్తు ద్వారా ఏసు ప్రభు ద్వారా తనతో సమాధాన మనందరి తండ్రి ఏసు ప్రభు ద్వారా మనం సమాధానం పచ్చుకున్నారు ఆయన సమాధానం కదా సమాధాన ఆయన ఆ సమాధాన పరచు పరిచర్య మాకు అనుగ్రహించను అలా లుయ్య మనకు అనుగ్రించ ఈ రోజు వాళ్ళు లేరు పౌరు తిమోతి లేరు ఈ రోజు మనకెచ్చింది దేవుడు సమాధాన పరచాల మనుషుల్ని తండ్రితో సమాధాన పరచాల పార్వత్మ సమకూర్చు నన్ను తండ్రితో ఏ సురాక్తము సంధి నన్ను చేచ్చును ఏ సురాక్తము ప్రభు ఏము నిబంధన చేయు రక్తము ఏసు ఆయన రక్తము కందికు మనం సమాధాన పచ్చింది ఏసు ప్రభు ద్వారా మనం సమాధానం కాబట్టి ఆయన ప్రతినిధిగా నీ ద్వారా కందికు నువ్వు సమాధాన పరచాలా దేవునితో మనుషులను అది నీ పరిచర్య అలాంటి పరిచర్య దేవుడు ఇచ్చిన మనకి అది ఎంతో కష్టతరమైన పరిచర్య అది అది ఎంతో బహు కష్టతరమైన పరిచర్య ఎందుకంటే నువ్వు మనుషులతో సమాధాన పడకపోతే వాళ్ళంటే పరిచర్ చేయలేదు ఎట్టి పరిస్థితులు నువ్వు చేయలేవు ఇది గ్యారంటీ ఇది నువ్వు మనుషులతో సమాధాన పడకపోతే నువ్వు నిదోలతో సమాధాన పడకపోతే వాళ్ళని దేవులతో నువ్వు సమాధాన పరచలేవు ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకే సమాధానం లేదు వాళ్ళని ఏమి సమాధానం పరుస్తాను కాబట్టి ఆయన సమాధాన పరచుకున్నాడు సమాధాన పరిచర్య అంటే ఇది ఎంతో గొప్పది కదా వాక్యం ఉంది సమాధాన పడువారు ధన్యులు వారు దేవుని కుమారులని నువ్వు దేవుని కుమారుడు అయితే నువ్వు అనేకుని సమాధాన తండ్రికి సమాధాన పరచాలా ఏసు ప్రభు ద్వారా సమాధాన పచ్చింది ఇప్పుడు నీవు ఆయన ప్రతినిధిగా నీవు అనేకులను సమాధాన తండ్రికి చూడండి ఆ రీతిగా వాక్యం చెప్తుంది అలాంటి పరిచర్య మాకు అదేమనగా దేవుడు వారి అపరాధములు వారి మీద మోపక ఎంత గొప్ప దేవుడు చూడండి వాళ్ళ అపరాధాలు వాళ్ళ మీద మోపలేదంట మరి ఎవరి మీద మోపుకున్నాడు ఆయన క్రీస్తులందు లోకము తనతో సమాధానం పరుచుకునిచ్చు ఆ సమాధాన వాక్యము మాకు అప్పగించెను అల లూయ ఎంత గొప్ప దేవుడు అల లూయ థ్యాంక్ యూ చీజస్ థ్యాంక్ యూ లాడ్ రవ్వ నీకెంతో వర్ణాలయనా హల లూయ థ్యాంక్ యూ లాడ్ చూడండి అని ఎంత గొప్ప దేవుడు ఎలాంటి పరిచర్య దేవుడు మనకి ఇచ్చాడు చూడండి ఈ లోకంలో అలాంటి పరిచర్ లేదు మనుషులతో సమాధాన పరిచేది లేదు వాడు సమాధాన పడిపోతే వాళ్ళు ఇచ్చిపెట్టేస్తారు కానీ మనం అట్లా ఉండొద్దు చూడండి అదేమనగా చూడండి ఇది చాలా ముఖ్యమైన వాక్యం దేవుడి వారి అపరాధం వారి మీద మోపక ఎవరి మీద మోపుకున్నాడు దేవుడి మీద మోపుకున్నాడు ప్రభు ఏస్తు ప్రభు మీద మోపి లోకము తనతో సమాధానం పరుచుకునొచ్చు చూడండి ఇప్పుడు ఇప్పుడు అర్థం చేసుకోవాలా ఇప్పుడు ఆత్మీయ అర్థం చేసుకోవాలా ఏ రీతికి అర్థం చేసుకోండి ఇప్పుడు ఏస్తు ప్రభు ప్రతినిధిగా ఉన్నవి లోకంలో నీవు వారి అపరాధములన్నీ వాళ్ళు చేసిన పత్తి తప్పిదంలన్నీ నువ్వేం చేయాలా నీ మీద భారం వేసుకోవాలా కొద్ది కష్టంగా ఉంటుంది కదా నీ మీద భారం వేసుకోవాలా ఎందుకంటే నువ్వు ఆయన ప్రతినిధి కదా కాబట్టి నువ్వు ఈ లోకంలో ఉన్న వాటన్నిటిని నువ్వు షేధించుకోవాలంటే వాళ్ళని వాళ్ళ నుంచి నువ్వు బయటికి తీసుకురావాలంటే నువ్వు వాటన్నిటిని భరించాలా ఆయన భరించలేదు భరించి కాబట్టి మనం పాప నుంచి వెళ్ళగల్పించు ఈ రోజు నువ్వు ఈ లోకంలో ఏం జరుగుతున్నాయి కానీ వాటిని భరించాలా వాళ్ళు ఏ రీతి అయినా సరే దేవునితో సమాధాన అది నీ నీ ఛాలెంజ్ అట్లా ఉండాలా నీ ఆసక్తి అట్లా ఉండాలా చూడండి వారి మీద మోపలేదంట ఆయన వేసుకోండు ఆయన మీద వేసుకోండు కాబట్టి వాళ్ళు అనువానాల ప్రవ్వ ఈయన పాపను క్షమించు ప్రవ్వా అనే ప్రార్థన మనకు అవసరం ఈయన అపరాధాలను క్షమించినైనా వాళ్ళ మీద మోపక ప్రవ్వా క్షమించినైనా కనిపిరించి ప్రవ్వా అనే ప్రార్థన మనకి ఎంతో అవసరం చూడండి సమాధాన వాళ్ళ పాపములు వారి మీద మోపక అపరాధములు క్రీస్తునందు లోకముతో దేవు తనతో సమాధానం ఆ సమాధాన వాక్యము మాకు అప్పగించను ఇప్పుడు మనకు అప్పగించుకుని వాక్యం ఇది సమాధాన వాక్యం మనుషులను సమాధాన పరిచే వాక్యం ఇది ఎందుకంటే ఎన్ ఎక్కడ కూడా సమాధానం లేదు దేవుడు ఈ రోజు మనకు బయలుపరిచే విషయం నువ్వు అనేకులను సమాధానపరచు వాక్యం ఇచ్చిండు అందరిని నువ్వు సమాధానం పరచాలా అందరిని తండ్రితో సమాధానం పరచాలా వాళ్ళు అపరాధంలు వాటి వాళ్ళు ఎంత అయినా కానీ నువ్వు వాటిని భరించాలా ఏ రీతిగానే సరే నువ్వు వాళ్ళు వాళ్ళ మీద మోపకుండా వాళ్ళ మీరు వాళ్ళ మీద మనం తీరుపరిగా ఉండకుండా వాళ్ళు ఆ అపరాధం వాటి మీద పడకుండా పాపములు వాళ్ళని పడకుండా వాటి అన్నిటి మనం భరించి వా మనమేం చేయాలా వాళ్ళకి ప్రభు చెంత మనం నడిపించాలా అది బహు కష్టపడమైన బారం చూడండి అది మనకు దేవుడు మనకు సమస్తం సాధ్యం ఎందుకంటే మనకు ఆశ ఉంది అది ఎందుకంటే వాక్యం చెప్తుందట ఆ సమాధాన వాక్యం దేవుడు మనకు అప్పచిప్పిందని చూడండి కాబట్టి అది మనం చెప్పాలా మనుషులకి ఒక్కడు కూడా నశించుకోవడం ఇష్టం లేదు చూడండి ఒక్కరు కూడా నశించుకోవడం ఇష్టం లేదు కానీ ప్రతి ఒక్కరు దేవుని సిక్తం చూడండి యోహోన్ సువార్త పదిహేడో అధ్యాయం పదిహేడవ శరంలో సత్యం వారిని ప్రతిష్ట చేయము కాబట్టి ఈ లోకమంతా సత్యములో ప్రతిష్ఠించాల మనుషులు నీ వాక్యమే సత్యం ఆయన వాక్యములో ప్రతిష్ఠింపబడాల మనుషులు లోకంలో కాదు లోక ఆశల్లో కాదు వాక్యంలో వాళ్ళని ప్రతిష్ఠింపజేస్తేనే కానీ వాళ్ళు ఈ లోకంలో పడిపోరు ఈ లోకస్తుల్లాగా జీవించలేరు వాళ్ళు వాక్యంలో ఉంటే ఈ లోకంలో పడిపోరు ఈ లోకాశలో పడిపోరు ఈ లోకపు ఆశలు ఈ లోకంలోనూ లోకంలో వాటిని ప్రేమించొద్దన్నారు ప్రభు వాక్యంలో స్థిరపడిన వాడు ఈ లోకాన్ని ప్రేమించడు ఈ లోకంలో ఉన్నవాడిని అంత నేత్రాస స్థిరాస జీవపడము ఇది పట్టుకున్న మనుషుల్ని ఈ రోజు నువ్వు దాని బడి తీసుకురావాలి నీ సేవ నా సేవ బాధ్యత చూడండి తర్వాత చివరి యొక్క వాక్యం కాబట్టి చివరికి ఒక వాక్యం చూసి నేను ముగించేస్తా కొలసెలు పత్రిక ఇప్పుడు మనం ఏం చేయాలా ఇప్పుడు మన ప్రార్థన మన సేవ ఏంది కొలసలు రాసిన పత్రిక నాలుగో దేం పని మీలో ఒకడు క్రీస్తు యేస్త దాసుడైన ఎఫఫ్రా మీకు వందనములు చెప్తున్నాడు ఒక వ్యక్తి గురించి ఇక్కడ చెప్తున్నాడు పౌలు ఎఫఫ్రా అనే ఒక వ్యక్తి గురించి ఇక్కడ పౌలు జ్ఞాపం చేస్తున్నాడు ఇతను ఇతను ఒక సేవా జీవితం చూడండి ఎట్లుందో మీరు సంపూలను ప్రతి విషయంలో దేవుని చిత్తిన సంపూర్ణాత్మ నిశ్చేత గలవర్నై ఉండవలనని ఇతడు మీ కొరకు తన ప్రార్థనలో పోరాడుచున్నాడు అలలు చూడండి మీరు సంపూర్ణలు కావాలా పత్తి ఒక్కరు సంపూర్ణలు కావాలి కదా ఇందాక చెప్పిన వాక్యం ప్రకారంగా మనుషులందరూ రక్షణ పొంది సత్యం గుర్చిన అనుభజ్ఞానం పొందాలని దేవుడు ఇచ్చే ఇస్తున్నంట అది మన ద్వారా మనం చేయాలనే విషయం చెప్తున్నా అలాగే మీరు సంపూర్ణ కావాలా ప్రతి ఒక్కరిని సంపూర్ణగా నిలు కావాలా విషయంలో సంపూర్ణ కావాలా దేవుని చిత్తం గుచ్చిన తెలుసుకోవాలా ప్రతి విషయంలో దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలా ఈరోజు కొన్ని విషయాల్లో దేవుని అడుగుతారు కొన్ని అడగ కానీ ప్రతి విషయంలో దేవుని చిత్రాన్ని కూర్చి సంపూర్ణ ఆత్మ నిశ్చేత గల ఉండాలంట అంటే సంపూర్ణంగా దేవుని ఆత్మతో నింపబడాలి మనం అప్పుడు కానీ మనం ఇలాంటి పరిచర్ చేయలేం మనం సంపూర్ణమైన దేవుని అభిషేకం మనం పొందుకుంటే అప్పుడు నిశ్చేత అప్పుడు మనం నిలకడగా ఉంటామంట నిలకడగా ఉండవాలని ఇతడు ఎల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలో పోరాడుతున్నట్టే తన పర్సనల్ ప్రేయర్ లో ఇట్లా ఉండాలని చెప్పి ఈ సంఘం కోసం ఆయన పాయసపడుతుంది పోలీసు సంఘం కోసం ఈ రోజు ఈ లోకమంతుడి కోసం మన ప్రార్థన కూడా అట్టు ఉండాల మనం అట్లా ప్రయాసపడాలా ఎందుకంటే మనుషుల నిలకడు ఉండదు నిలకడలేని జీవితము ఆచారబద్ధమైన జీవితంలో జీవిస్తారు మనుషులు కాబట్టి మనం అట్లా ఉండొద్దు మనకిచ్చిన భారం దేవుని సేవ మనం ఆ రీతిగానే చేసుకుంటూ మనం ముందుకు వెళ్ళిపోవాలా దేనిశలో అనుమానించొద్దు దేనిశలో భయపడొద్దు విశ్వాసంతో సంపూర్ణ ఒకటి సాగిపోతుండ సంపూర్ణంగా మనకు కావాలా ప్రతి విషయంలో మనం సంపూర్ణంగా దైవాన్ని మార్చు సంపూర్ణమైన మీ ఆత్మతో నన్ను అభిషేకించుకోవాలనే ప్రార్థన మనకి ఎంతో అవసరం కాబట్టి ఈ చివరి కాలం అంటున్న మనకు దేవుడు ఆ విషయంగా మాట్లాడతాడు అనేకులు మన సమాధాన పరచాలా ఎవరుగా నువ్వు శరీరకం చూడొచ్చు ఆత్మలను గ్రహించాల మనుషుల్ని కాబట్టి అలాంటి కన్ను నువ్వు కడగల ప్రభు పతి ఆత్మను వివేచించాలా ప్రభు అలాంటి వివేచన వారం నాకు అనుగ్రహించే ప్రార్థన మనకి ఎంతో అవసరం కాబట్టి ఆయన రాకడ త్వరగంది మనం సిద్ధపడాలా అనేకులు మనం సిద్ధపరచాలా సత్యం గురించి అనుభవ జ్ఞానం లేదు ఈ లోకంలో వాళ్ళు చెప్పాలా దేవుడు మనకిచ్చి నా భారం మనం మనం ఆ రీతిగా నేను భారం ఆయన ప్రతినిధిగా ఉన్న ఈ లోకంలో ఆయన నీతిని సత్యాన్ని ధైర్యంగా ప్రకటిస్తూ అనేకులు ప్రభుత్వంతో నడిపిస్తూ ఆయన నామాన్ని గనపరుస్తూ కీర్తిస్తూ ఆయన రాకడికి అనేకుల్ని సిద్ధపరచాలా మనం కూడా సిద్ధపడి చివరి వరకు ఆయన రక్షణ పాన నిలబడి ఆయన కొరకు జీవించాలా ఆయన కృపలు నడిపించాలని ప్రార్థిస్తాం పరిశుద్ధులకు దేవ మా ప్రియ పరలోక తండ్రి నీకు ఎంతో అన్నాలి సయ వాక్యందర ప్రభావ మీరు మాతో ఎన్నో విషయాల ప్రభావం మీరు మాకు బయలుపరిచినారైనా అయినా మనుషులందరూ ప్రభావ సత్యం వచ్చిన అనుభవ పొందాలని మీ ఎంతగానో ఆశపడుతున్నారు నైనా అయినా మీరు ఈ లోకానికి వచ్చి రిక్తులుగా చేసుకున్న మీరు మా తన ప్రా మీ ప్రాణాన్ని మా త్యాగం చేసినారు ఆ సాక్ష్యం యుక్త కాలం వాక్యం చెప్తుంది కాబట్టి మిమ్మల్ని గురించి మేము సాక్ష్యం ఇవ్వాలా ప్రభావ క్రీస్తుల గురించిన సాక్ష్యం ప్రవచన సారం ఎన్ని లోకంలో ఎన్ని సాక్ష్యాలు ఇచ్చినా కూడా వేడదమే ప్రభు మీ గురించి మేము సాక్ష్యం ఇవ్వాలా ప్రభావ మీకు నీతి శక్తి ధైర్యంగా మీ సాక్ష్యం ఇవ్వాలా అనేకులు పాపంలో నుంచి వాళ్ళంతరూ శాపంలో ఉన్న రక్షింపబడాలంటే ఏసుక్రీస్తు నామే రక్షణ ఈ లోకంలో ఏ నామంలో రక్షణ లేదని ఎలిగెత్తు మేము చెప్పాలా ప్రవ్వ వాక్యాన్ని అనేకులు సత్యం గురించే విశ్వాసం విషయంలో మర్మములు గురించి సత్యం గురించే అనువ జ్ఞానం మనుషులకు కలుగులాగన ప్రభ మీ వాక్యాన్ని ప్రకటించాలా ఓ ప్రవ్వ అలాంటి ప్రకటించే జ్ఞానం మాకు అనుగ్రించి అలాంటి ప్రకటించే ఆత్మకు అనుగ్రించిన సంపూర్ణమైన మీ ఆత్మ మాపై కుమ్మరించినైనా సర్వ సత్యములకు నడిపించమని ప్రార్థం సంభవింపబోయే సంగతులు బయలుపరుస్తున్నారు పరిశుధాత్మ చెప్పుడు మిమ్మల్ని సర్వసత్యం నటిస్తున్నారు సంభవింపబోయే సంగతులు బయలుపరుస్తారు ప్రవ్వ ఈ వాక్యంలోనూ ప్రవ్వ రాబోయే దినాలు ఏం సంభవిస్తుంది ఏ రీతిగా మీ వాక్యం ప్రకటించాలో పరిశుధాత్మ దేవ మా హృదయంలో మీరుండి మాతో మాట్లాడండి మమ్మల్ని నడిపించండి సర్వశత్వం నడిపించి మీ కొరకు ప్రతి చోట సాక్షులు పెట్టుకోమని ప్రాదిష్టం నైనా మీరు అక్కడ తొరుగుంది ప్రవ్వ ఎంతో మంది నశించిపోతే అనేక చోట్ల అనేక ప్రాంతాలకు వెళ్ళి పచ్చని సువార్త ప్రకటించి అనేకలు మీ చెంత నడిపించాలా ఏసుక్రీ స్థానంలో నడిపించాలా భాషంలో నడిపించాలా సిద్ధపక్షాల శిష్యులుగా తయారు మా శక్తికి మించిన ప్రయాణం ఉంది ప్రవ్వ మేము ప్రయాసపడుతూ మేము ముందుకు పోవాలా మీరు మిమ్మల్ని ఆ రీతి ఆశ్రదించండి మా విశ్వాసాన్ని బలపరచండి నైనా మాకున్న విశ్వాసం సరిపోదు ప్రవ్వ రెట్టింపు దచ్చి మాకు ఇచ్చిన ఇంకా రెట్టింపు దచ్చేయండి ప్రభ సంపూర్ణంగా ప్రవ మేము ముందు సాగిపోవాలా మాకు ఇచ్చిన గిఫ్ట్స్ ప్రభ కృపావరాలు ఆశ్రదించి ఇంకా రెట్టింపు దయచేసి అనేకులు నమ్మకంగా ప్రవ్వాదార్థంగా నీతిగా పరిశుద్ధంగా జీవించాలా వినయ భయభక్తులతో ప్రీతికరమైన సేవ చేసి పెట్లేక